శ్రీ గురుభ్యో నమ్ హరి ఓ బ్రహ్మా పరమసుఖం తమదిలక్ష్యం ఏక నిత్యం విమరీ సాక్షి భాతీక త్రిగుణరహిం సద్గురు నవా బ్రహ్మాదివ్యో బ్రహ్మవిద్యా సాంప్రదా శత్రుభ్యోవృషిభ్యో మహాభ్యో నమోగురుభ్యవప్లవర ప్రజర్థ బ్రహ్మ అహం పదా సదాశివసృష్ణీపస్మదాచార్యప వందేగురు పర హరి ఓ శ్రీ గురువ్యో నమే ఓ శివీవైక్య రహస్యం వెళ్ళూచు భద్రదామగోచు పవనముతో శివపరయల్ చేద్విధిలో భావి చోచు జీవరత్నం వైన చిన్మయమూర్తిని నందు నందుజేర్చి సంభావించు దోవలో గురిరేచంబును దొడరి పూరకముని తము అభావరమగూ కుంభకంబున పట్టు విడకను తి సేవించుచుడు రుద్వీధిలో భావించుచు సేవించుచుండు రుద్వీధిలో భావించుచుండు ఇది ఆ వృత్తి చెందినటువంటి మాకుటం జాగ్రత్తగా ఈ పద్యాన్ని మనం పెద్దల సూచనలు ఏమున్నాయా అని పరిశీలన చేస్తాం చూదాంతం రెండింటిని ప్రతిపాదిస్తాను జీవ బ్రహ్మైక్యం శివజీవైక్యం చాలా గొప్ప రహస్యం ఈ రెండు మాటలలో ఇమిడి ఉంది సాధకులు ఎవరైతే జీవభావంతో మొదలు పెడతారు సాధన వాళ్ళకి బ్రహ్మమే లక్ష్యం మహావాక్య విచారణతో మహావాక్య నిర్ణయ పద్ధతిగా జీవబ్రహ్మైక్య స్థితిని పొందినట్లయితే అతడు తరించినట్లే ఇక కొంతమంది సాధకులు జన్మత ఆత్మనిష్టని కలిగి ఉంటారు వీళ్ళకి స్వరూపజ్ఞానం సహజం వీళ్ళకి శివజీవైక్య పద్ధతి ఇక పైనుంచి కిందకి ఒక మార్గమేమో పిపీలిక మార్గం జీవ బ్రహ్మైక్యం అనేది పిపీలిక మార్గం జ్ఞాన మార్గంగానే చెప్పబడుతుంది కానీ అది పిపీలిక మార్గం శివ జీవైక్యం అనేది విహంగ మార్గం దేవుడే జీవుడయ్యాడు అని చెప్పటం శివజీవైక్యం జీవుడే దేవుడయ్యాడు అని చెప్పటం పిపీలిక మార్గం చాలా గొప్ప రహస్యంతో సూచనతో ఈ పద్యాన్ని ప్రారంభించారు సాధారణంగా వేదాంతాన్ని బాగా తిరగేసిన వాళ్లకు మాత్రమే బాగా అధ్యయనం చేయాలి లోతుగా అధ్యయనం చేయాలి బ్రహ్మసూత్ర భాష్యాన్ని బాగా అధ్యయనం చేయాలి అధాతో బ్రహ్మ జిజ్ఞాస తాను బ్రహ్మమే అయి బ్రహ్మమునందు జిజ్ఞాస ఎలా కలిగి ఉంటాడు తాను జీవుడు అనే స్థితి నుంచి క్రమ అధ్యయనం ద్వారా క్రమ విచారణ ద్వారా క్రమ సాధన ద్వారా క్రమముక్తి అనే పద్ధతిలో చతుర్విధ ముక్తులను పొందేటటువంటి సాధకుడికి చెప్పబడిన వ్యాఖ్య శివజీవైక్య పద్ధతి కైవల్య మార్గం జన్మరాహిత్యం అంట ఇది అంత తొందరగా పట్టుబడే అంశం కాదు దాన్ని వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అఖండ ఎరుకైనటువంటి మూలా ప్రకృతి శివం మరి నీ లక్ష్యం పారశివం పరతత్వం తత్వం వరకు ఆగిపోయేటటువంటి వాళ్ళకి ఈ విధానం కనికిరాదు పరబ్రహ్మై నిర్ణయం పొందినటువంటి వాళ్ళు పరశివతత్వాన్ని అందుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సాధికారత ఏమిటయ్యా పరశివాన్ని తెలుసుకోవాలి పరశివాన్ని అందాలి బయలుస్థితిని నిర్ణయం పొందాలి అంటే శివజీవైక్య రహస్యము భవహరమై జనన మరణ రాహిత్యం పొందాలి అంటే జీవ బ్రహ్మైక్య పద్ధతిగా పరి పరిణమించిన వాడు సరిపో శివజీవైక్య రహస్యం తెలిసిన వాడై ఉండాలి దీనికి లింగము అంగము సంగము తెలిసిన వాడై ఉండాలి నిన్న ఒక పద్యంలో మిని మనం విచారించు చూడడం జరిగింది మృణ్మయంగము మన్మయలింగము చిన్మయలింగము తన్మయలింగం అంతా లింగమే అంతా శివమే దీనికి ఉదాహరణ చెప్తాను మీకు అర్థం అవుతుంది మహాశివరాత్రి నాడు కైలాసప్రస్థారానికి అభిషేకం చేస్తాను అంటే సహస్ర లింగాలు విభూతితో కాని మట్టితో కాని పుట్ట మన్నుతో కాని చేస్తారు అంటే కరిగిపోవాలన్నమాట ఏకాదశ రుద్రాభిషేకం మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేసేటప్పటికీ వెయ్యి లింగాలు కరిగిపోవాలి ఇది అందులోనూ రహస్యం కర్మ మార్గమే ఉపాసనా మార్గమే కానీ చాలా గొప్ప రహస్యాన్ని ఇంకొక పద్ధతి కూడా ఉంది అదేమిటంటే షట్కాల శివ పూజలో ప్రతి కాలమునందు ఏకాదశి రుద్రాభిషేకం చేయదు అంటే ఆరుసార్లు చేస్తే అరవై ఆరు సార్లు రుద్రాభిషేకం జరుగుతుంది ఆ రోజంతా షట్కాల శివ పూజ పూర్తయ్యేటప్పటికీ ఆ కైలాస ప్రస్థారం కలిగి అంటే శివలింగ ఆకారంలో అంటే పానుమట్టము పైనన్న లింగాకారం రూపంలో వేయి లింగాలను ఏర్పాటు చేస్తారు ఆ కైలాస ప్రస్థారం కరిగిపోతుంది ఇదే రహస్యం అమర్నాథ్ అనే క్షేత్రంలో కూడా ఒక కాలంలో మాత్రమే హిమలింగం దర్శనమిస్తుంది మరొక కాలంలో శివజీవైక్యహస్యముచు భద్రదమగుచు ఆ శివుడే ఇక్కడ జీవుడుగా కనపడుతున్నాడు దృశ్యముగా ఇది మృణ్మయ మట్టితో చేయబడిన లింగం మరి మన్మయలింగము భక్తితో శివజీవేశ్వర ఐక్యం జరిగింది భావనాబలంతో జరిగింది సమాధినిష్టను పొందాడు నామరూపాత్మకమైన శరీర స్పృహ లేకుండా పోయింది అంతరాత్మగా మిగిలిపోయాడు అది మన్మయలింగం అది కూడా శివజీవైక్యమే ఇంకొంచెం పెంచం యాపక ధర్మంతో బ్రహ్మం అయ్యాడు చిద్రూపుడయ్యాడు చిదానంద రూపుడయ్యాడు చిన్మయలింగం అయింది ఒక కాలంలో బ్రహ్మాండం లయమైపోయింది అప్పుడు లేదు సమాజ నిష్టలో మనసు లేదు అమనస్క స్థితిలో మనసు లేదు అప్పుడు మన్మయలింగం లేదు దేహం పతనమైంది పంచభూతాత్మకమైన దేహం పంచభూతాలలో కలిసిపోయి మృణ్మయలింగం దీన్ని చొచ్చిందో దాంట్లో కలిసిపోయి కారణం వు శివుడు కార్యంబు సర్వకారణమీశ్వరం నిటలాంతరాళ విహారకం ఈ వాక్యాలన్నీ శివజీవైక్య రహస్యాన్ని బోధిస్తున్నాయి ఒక్క భారతీయ సంస్కృతిలోనే శవము కాదది శివం పవిత్రీకరించబడిన తరువాత సర్వులచే నమస్కరించబడేటటువంటి శివం అది మృణ్మయలింగం ఈ లో అత్యుత్తమమైన పవిత్ర కార్యం ఏమిటయ్యా అంటే పతనమైనటువంటి దేహానికి సంస్కరించబడిన తరువాత మంత్రపోతమైన తరువాత అంత్యేష్ఠి నిర్వహణలో భాగంగా దాన్ని శివంగా భావించి బ్రతికున్నటువంటి వారందరూ దానికి నమస్కరించడం ఆ శివము యొక్క పాదములకు నమస్కరించి ఆశీస్సులను కొండ ఇదంతా కర్మకాండలో భాగం కానీ రహస్యంగా చెప్పబడింది శివజీవైక్య రహస్యం మార్మికంగా చెప్పబడింది సాంప్రదాయంలో కలిపేశారు దీన్ని సంస్కృతిలో కలిపేశారు తెలుసుకోమంటున్నాడు అంగమనగా ఏమి లింగం అనగా ఏమి సంగమనగా ఈ మూడింటి యొక్క భంగమనగా ఏమి లింగము సంగము భంగము ఈ నాలుగు స్థితులను తెలిసినటువంటి వాడెవడో వాడు శివయోగి వాడు శివజీవైక్య రహస్యం తెలిసిన వాడు వాడికి కైవల్యం వాడికి మోక్షం వాడికి జన్మరా భద్రదమవుచుం ఇంతకుముందు కూడా చెప్పాం భవము అంటే జన్మరణ భవహరము వాడికి పుట్టుకే లేదు ఎందుకని బ్రహ్మాండంగానో శివముగానే ఉన్నాడు పిండాండముగాను శివముగానే ఉన్నాడు విశ్వాండముగా కూడా శివముగానే అందుకని ఒక్క అచల సిద్ధాంతంలో మాత్రమే నమశివాయ పంచీకరణ అనేటటువంటి అక్షర బ్రహ్మాండ పంచీకరణ అంటారు దీన్ని బోధిస్తాను కాబట్టి ఈ శరీరాన్ని శరీరంగా చూడడు ఇప్పుడు ఇది శివం ఈ పంచకోశాలు దేహం కాదు దేహాత్మ అసలు కాదు జీవాత్మ అసలు కాదు విషయం కాదు ఇంద్రియం కాదు సుఖం కాదు అసుఖం అసలు కాదు అంతా శివమే భారతీయ సంస్కృతిలో ఏమీ చదువుకొని వాడికి కూడా తెలుసు అంతా శివమే కదా అయ్యా శివమే మన్ను శివమే రెండు మాటలతో అయిపోయిందంటే మిన్ను శివమే మన్ను శివమే శివము కానిది అసలు ఆ మిన్ను శివమైతే ఆ మిన్నులో తిరుగుతున్న ఈ మను కూడా శివమే ఆ మన్నుచే తయారైన ఈ దేహము శివమైతే దేహమునందున్న మిన్ను కూడా శివమే ఘటాకాశము శివమే మఠాకాశము శివమే పటాకాశము శివమే దహరాకాశము శివమే ిందుకాశము శివమే కేవల ఆకాశము కూడా శివమే షడూర్మిరహితమైనది శివమే షట్కోశ రహితమైనది శివమే పరశివం బయలు పరశివం పవనముతోడ్ పడి బుద్ధిని శివ పరమగు బయలు చేర్చి మృణ్మయ లింగాన్ని చూసాం మన్మయలింగాన్ని చూసాం చెన్మయలింగాన్ని చూసాం మండలత్రయాలతో భాసిల్లుతోంది జ్యోతిర్మండలంగా ప్రకాశిస్తుంది చెన్మయలింగం తన్మయలింగం పరబ్రహ్మ పదం అది అవ్యక్తానికి మహత్తు కవతల బ్రహ్మమున కవతల పరబ్రహ్మం తత్తు కావల అనంత తన్మయలింగర్ేకమీశ మనిషం రుద్రాను రుద్రాధ్యాయం యొక్క ధ్యాన శ్లోకం ఇక్కడ కడాడమేమిటి అనంత విశ్వమంతా శివమే అసలు మాయక స్థానంగా లేదు చోటే లేవు ప్రకృతి మూడు గుణాలు సంస్కారాలు వాసనలు ఏమీ లేవు ఏమీ లేవు ఇదంతా దివ్యం ఇదంతా శివం అశివం అనేది అనేదానికి చోటే లేవు నలిప్యతే త కాలం కూడా లేదు సెకనులో అరవయో వంతు కాలంలో కూడా లేదు మూడు వందల అరవయో శివ శివేత్యాదులం అంటాడు ఒక అసలు శివము కంటే పరమైన వేరుగా ఉన్నటువంటిది ఏది లేదు సర్వము అయితే మృణ్మయము లేదంటే మన్మయము లేదంటే చిన్మయము లేదంటే తన్మయం ఆఖరికి ఏక కణజీ అణుస్వరూపమైనటువంటి జీవస్వరూపం దగ్గర నుంచి అణుస్వరూపమైనటువంటి పదార్థం దగ్గర నుంచి అనంత విషమంతా వ్యాపకమై బ్రహ్మ పదార్థం దాకా అఖండ ఎరుకంతా శివమే ఇది శివజీవైక్య రహస్యం మరి నీ లక్ష్యం తత్పదార్థం అంటే అది మరి నీ లక్ష్యం పరతత్వం పరశివం పవనముతోడ్పడి బుద్ధిని శివ పరమగుబయలు చేర్చి చాలా గొప్ప ప్రయోగం అండి శివపరే సేవించుచు హృద్వీధిలో భావించుచు అష్టదళ పద్మ మధ్యస్థానంలో ఉన్మత్తతతో బలో పిశాచవత్తుగా ఆ పరశివమందు మునిగిపోయాడు ఆ బయలందు మునిగిపోయాడు తానే లేకుండా పోయాడు సేవించుచు ఋద్వీధిలో కాడి వరకు ఒక భాగం ఈ భాగంలో శివజీ వైక్య రహస్యం గురించి తెలియజేశాం జీవరత్నం బైన చిన్మయ చిన్మయమూర్తిని శైవరత్నమునందు చే ఈ రెండు పాదాలలో గొప్ప రహస్యం భారతీయ సంస్కృతిలోనే శివుణ్ణి స్పర్శించి మమైవాంసో జీవలోకే జీవో దేవసనాతన నీవు నేను ఒకటే నాయనా అలా శివజీవైక్య రహస్యం మనకు బోధించబడింది ఎలా అంటే కాసి, కాసి గురిని మోక్ష క్షేత్రం అని అంటే అక్కడ విశ్వేశ్వరుని ఎవరైనా స్పర్శించవచ్చు సాక్షాత్ ఈశ్వర స్పర్శన పొందవచ్చు దర్శనం స్పర్శనం రెండూ ఏకకాలంలో జరిగింది నీకు నాకు అభేదమయ్యా ఉన్నది శివమే నేను లేను అని చెప్పడమే విశ్వేశ్వర దర్శనం ఈ విశ్వమంతా ఈశ్వరుడే అసలు జీవుడు లేనే లేదు జగత్తు లేనే లేదు ఈ సత్యం బోధించే వీరశైవ సిద్ధాంతంలో శివాద్వైతం అనే పద్ధతిని వాళ్ళు పాటిస్తారు దాంట్లో దీన్ని వేటిని ఒప్పుకోరు ద్వైతంలో విశిష్టాద్వైతంలో అద్వైతంలో చెప్పే వాటిని దేనిని ఒప్పుకోరు అక్కడ ఇదంతా కూడా ప్రత్యామ్నాయ పద్ధతి అంటే బలహీన మనస్కులు ఆచరించే పద్ధతి అంటాడు అందులో మనోబలం లేదు బుద్ధిబలం లేదు చైతన్యంలో నిలవగలిగే ప్రజ్ఞాబలం లేదు నేనే శివుడు నన్ను చెప్పగలిగేటటువంటి జ్ఞానం లేదు ఆ జీవనం లేదు వీరశైవంలో పుడుతూనే నామకరణ కాలంలోనే మెడలో శివలింగ ధారణ చేస్తా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అభేదం శివునకు స్త్రీ పురుషుడేంటి అవ్యు వాడు ఆ శివలింగ ధారణ చేత అతడు శివస్వరూపుడు అవుతాడు జన్మత అనే స్వరూప జ్ఞానంలో శివత్వంలో ప్రవేశ త్వం జీవ అనడత త్వం శివ అటువంటి శైవులు శ్రీశైలంలో ఈశ్వర స్పర్శనం చేయవచ్చు అధికారం చదవాలట శైవులు ఏ శివాలయంలో అయినా సరే శివుణ్ణి ఆ జీవన పర్యంతము జనన మరణాల మధ్యలో శివుడుగానే జీవిస్తాడు శివముగానే జీవిస్తాడు జీవుడుగా జీవించాడు దుఃఖమే లేదు అతనికి కేవల ఆనంద స్వరూపుడు అటువంటి జీవరత్నం చిన్మయమూర్తి వాడు జీవుడు కాదు వాడు చిన్మయలింగం అది మృణమయలింగం కాదు చిన్మయలింగం మణలత్రయాల చేత ప్రకాశింపబడుతూ ఉన్నటువంటి దహరాకాశ మధ్యంలో ఉన్నటువంటి ఈ బ్రహ్మాండమంతా చన్మయమే అయితే ఘటకుడ్యాధి మృత్తికామాత్రమే తద్వద్ బ్రహ్మ జగత్సర్వం ఇది వేదాంతడివళిమాల ఈ శివజీవైక్య రహస్యాన్ని సూటిగా చెప్పింది బ్రహ్మమే అయితే ఆ బ్రహ్మమే ఇదంతా అయితే జీవుడు ఎక్కడ జగత్ ఎక్కడ సాక్షి ఎక్కడ వ్యవహారం ఎక్కడ త్రిగుణాలు ఎక్కడా త్రివృత్కరణం ఎక్కడ త్రిపుటి ఎక్కడ ద్విపుటి ఎక్కడ ఆ అంతటా శివమే రెండవది లేని జీవరత్నం చిన్మయమూర్తిని శంకర భగవత్పాదలు అంటారు రత్నై కల్పితమాసనం హిమజలై స్నానం చూజ నాత్న విభూషితం మృగమ ఓదాంకి చందనం అన్ని హృదయంలోనే నీ కోసం కల్పించానయ్యా నీకు నాకు అభేదం నిద్రాధిస్థితి సంచారఃపయ ప్రదక్షిణ విధి స్తోత్రిమ కరోంభోరాధనం కర్మ ఎక్కడుందయే బాబు అది కర్మ కాదు శివ పూజ ఉపచారం శివ పూజ చేయాలంటే నాదు దుర రుద్రం అర్చసే శివుడు కానివాడికి శివాది శివుణ్ణి పూజారండి కాబట్టి ఆత్మస్వరూపుడైనటువంటి వాడు శివస్వరూపుడు అయినటువంటి వాడే శివుణ్ణి అర్చించడానికి సాధికారత కలిగిన కాబట్టి దేహం ద్వారా చేయబడుతున్న ఏ పని అయినా సరే ఏ ఆలోచన అయినా సరే అంతా నీ ఉపచారమే అంతా నీ పరిచర్యే నీకు నాకు భేదం లేదు శివం దోవలో గురికమోని తత్వమభావ రూప మగు కుంభకంబున పట్టుబెడుకను తన్మయుండ ఎలా ఉండాలి ఉన్మనీ భావాన్ని పొందినటువంటి శివజీ వైక్య రహస్యం తెలిసినటువంటి శంకరుడు శంకరోతి శంకరేది ఇది శంభవు అంబతో కూడితే సాంబ సదాశివుడు సాంబుడు అంటారు అక్కడ ఇట్లా రకరకాల పేర్లతో శివస్రనామం శివుడు గురించి చెప్పినప్పటికీ అదంతా భగవద్విభూతి విభూతి యోగం పరమాత్మ గురించి ఎట్లా ఆయన యొక్క ప్రతి ఆ విష్ణు సహస్రము శివ సహస్రము ఆ భగవద్ విభూతిని గురించి తెలియజేస్తాం అయితే ఈ శివజీవైక్య రహస్యం తెలిసినటువంటి వాడు కైవల్య మార్గంలో ఎట్లా నిలబడాలి ఇప్పుడు ఆ ఉన్మనీ అవస్థలో ఎట్లా నిలకడ చెంది బయలును గుర్తించాలి ఈ రహస్యాన్ని నేపథ్యంలో చెప్తున్నారు తత్వమభావరంభంబున అభావమయ్యేంత వరకు కుంభించాలి ఉన్మని అనేటటువంటి భావము అభావం అయ్యేంత వరకు కుంభించాలి చాలా గొప్ప రహస్యం ఇంత స్పష్టంగా సూటిగా చెప్పబడలేదు ఏ గ్రంథంలో సరే అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందాం అష్టదళ పద్మ మధ్య స్థానంలో బిందు ఉన్నది ఎక్కడ ఉన్నది కర్ణికా మధ్యంలో ఉంది కర్ణికా మధ్యంలో ఉన్న బిందు మధ్యంలో సూక్ష్మమైనటువంటి తటిల్లత మిరపు వంటి పరమాత్మ ఉన్నాడు పరబ్రహ్మం ది ఉన్నవాడు ఇతడు గురుమూర్తి ఇతడు అశరీరుడు ఇతడికి తెలుసు దానవతల బయలు ఇప్పుడు అక్కడికి దిగొచ్చాడు ఆయన ఎందుకని శిష్యుడు హృదయ పద్మం మధ్య స్థానంలో గురువుని హృద్వీధిలో స్థాపించాడు ప్రతిష్ఠించుకున్నాడు అశరీరుడైనటువంటి దేశకుడేమో బయలు స్థితిలో అక్కడి నుంచి ఇక్కడున్నటువంటి శిష్యుణ్ణి అక్కడ మేలు పలపాలి ఆయన దిగిరాకుండా కాలాతీతుడైనటువంటి వాడు కాలాదిశముడైన దేశకుడు కాలంలో ప్రవేశించకుండా శిష్యుణ్ణి కాలాతీతం అయ్యేట్టు చెయ్యాలి ఇక్కడుండి ఈ ఉన్మనీ అవస్థలో ఉండి శిష్యుడు సంకల్పాన్ని శూన్యాన్ని కాలాన్ని దాటాలి సంకల్పాతీతం శూన్యాతీతం కాలాతీతం అవాలి ఇప్పుడు బయలు అవుతాడు ఇది అఖండ ఎరుకని పోగొట్టుకునే పద్ధతి అంత వరకు కుంభించి ఉండాలి దోవలో గురి రేచకం ముందు రేచించాలి ఏం రేచించాలి ఇప్పుడు శివజీవైక్య రహస్యం ఏదైతే ఉందో నేనే శివుడను నేనే పరబ్రహ్మమును అనే అఖండ ఎరుకను రేచించాలి పూరకముని తత్వమభావము పూరించాలి ఏం పూరించాలి నేను లేనివాడను సర్వకాల సర్వావస్థలలో నేను లేనివాడను అని పూరించాలి తత్వమభావ పరమ గుంభకంబున తత్వం త్వం లేదు తత్ లేదు వస్తుమద్రహితం నిరావరణం నిస్త్రైగుణ్యం పరాపరం పట్టుబెడకను తన్మయుండ తన్మయలింగం ఇప్పుడు మృణమయలింగం లేదు మన్మయలింగం లేదు చిన్మయలింగం లేదు తత్పరం పోయిన చూచాడు కాబట్టి బయలను దర్శించాడు కాబట్టి తాన్మయలింగం కూడా సేవించుచుందు జీవము శాశ్వత రూపమ భావము చిన్మయమున భద్రాత్ముడ వై కేతన్మయమందు సేవింతు నూ న పదవీ స్థిరబుద్ధిబూని నామదీని శ్రీకరసిద్ధిూని చిరమతి సమకల్పి చిండ నిరుపమం నిరుపమం బము నిగమతత్వ నిఢకలక నేర్పు నిర్వికల్పము నిష్ప్రపంచము నిరతిశయమీ స్థిర బుద్ధిభూ శ్రీకరసి చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి సూచనలు ఇవి ఈ పద్యంలో ఆవృత్తి చెందినటువంటి వకుటం స్థిర బుద్ధి భూమి నామదిని श्रीकूनी स्थिर बुद्धि बुद्धि अटे इचयात्मक बुद्धि का शिवजीवैक्य प्रज्ञ चैतन्य सर्वात्म सर्वे सर्वत्रा व्यापक उठ चैतन्य प्रवाह चैतन्य समुद्र చైతన్యం అనేటటువంటి చరి సర్వకారణంలో సర్వ సమిష్టిలో సృష్టించడానికి ఆధారభూతమైనటువంటి సంకల్పాన్ని ప్రేరేపించేటటువంటి చైతన్యం అది స్థిర బుద్ధి అంటే అని కూడా పేరు జాగ్రత్తగా ఈ మద్యాన్ని గమనిస్తే జీవము శాశ్వత రూపమభావము చిన్మయము ఇప్పటి వరకు ఇది విడవదగింది తూష్ణీభూతమైనటువంటిది కుల్లిస్తాకు వంటిది ఎంగిలిస్తరా आने तीव्र वैराग्य भाव तो वैचित शिष्युकीवल ज्ञान चुप्तनास्तरा अणुअणुन शिवड़ना अट्ठी अणु समूह में जीव अट्ठी शिवमे जीवम शाश्वत సనాతనం అనాది ఈ శరీరంలో మాత్రమే జీవం ఉందనుకుంటున్నావా పంచభూతాలంతటా వ్యాపకమై జీవమున్నది స్థావర జంగమాత్మకమై సర్వత్రా జీవము వ్యాపకమై ఉన్నది ప్రాణశక్తి ప్రవాహము వాయుప్రసారమున్నంత మేరకు సూర్యకిరణ ప్రసారం ఉన్నంత జీవం ప్రవహిస్తూ ఉంది మరి జీవం అనాది ఈ మూడడుగులు మూడు మూరలు ఉన్నటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడు కాదది జీవము శాశ్వత రూపమభావము చిన్మయము బ్రహ్మాండం అన్నంతటా వ్యాపకమైన ఎనభై నాలుగు లక్షల జీవరాశులు పుడుతూ పోతూ ఉన్నాయి ఇది జీవ సముద్రం ప్లాస్మా అఖండంగా ఉన్న సముద్రంలో అనేక జలజ జల జీవరాశులు పుడుతున్నాయి పోతున్నాయి అవన్నీ ఎట్లా ఆ జలమే ఆధారంగా ఉత్పన్నమైనా ఆ జీవశక్తి ఆ జలంలో ఉంది నీ శరీరంలో కూడా డెబ్భై శాతం జలమే ఆ జలం యొక్క ప్రభావం చేతనిలో జీవశక్తి పనిచేస్తుంది అన్నము యొక్క సూక్ష్మాంశము మనసేర యొక్క సూక్ష్మాంశము ప్రాణము ఈ రెంటి కలయిగ ఎప్పుడు సున్నయగును నాడెరుక సున్నసు మీ తేలిగ్గా చెప్పేశారు కృష్ణ ఎరుక విడవడం ఎప్పుడు సాధ్యమవుతుందయ్యా నువ్వు నీ ఎరుక విడిచావని ఏమి నిర్ణయం అన్నము యొక్క సూక్ష్మ అంశము మనసగు నీరము యొక్క సూక్ష్మ అంశము ప్రాణము ఈ రెంటి కలయిక ఎప్పుడు సున్నయగునో నాడ ఎరుక సున్న సుమి అంటే ఏమిటండి కలవకుండా గుండుట సాధారణంగా సృష్టి ధర్మం ప్రకారం ప్రకృతి ధర్మం ప్రకారం ఇవి ఉంటాయి అలా కలవకుండా ఉంచగలగటం భంగమయ్యేటట్లు చూడటం సున్నా అన్న దాంట్లో చాలా విశేష అనుభవం అంగమనగా ఏమో తెలియాలి లింగమనగా ఏమో తెలియాలి సంగమనగా ఏమో తెలియాలి దాన్ని భంగపరచడం ఎలాగో తెలియాలి తెలిసిన వాడే ఈ రహస్యాన్ని విప్పగలుగుతాడు అతని దృష్టితో ఎవడైతే లింగాంగ భంగం ఎరిగినటువంటి వాడున్నాడు ఎరుక విడచిన వాడున్నాడు బయలు వాడు వాడున్నాడు ఎరుకతోనే బయలు ఎరిగాడు కానీ బయలును తెలియగానే ఎరుక విడిచి తనకు తానే లేకుండా బయలును దర్శించినటువంటి దృష్టితో చెప్తున్నాడు జీవం శాత రూపమ భావము అసలు జీవమే లేదు ఉన్నదంతా శివమే ఉన్నదంతా చిన్మయమే ఉన్నదంతా తన్మయమే ఉన్నదంతా హిరణ్మయమే భద్రాత్ముడై జీవుడనిగా జీవుడుగా ఉన్నా నువ్వు శివుడవే ఈశ్వరుడుగా ఉన్నా శివుడవే పరశివతత్వాన్ని ఎరగడం కోసమని ఉపాధి ధరించే అంతే ఆ పరశివతత్వాన్ని ఎరిగావు అప్పుడు పుట్టని వాడివే ఇప్పుడు పుట్టని వాడివే నిమిత్త కారణం బ్రహ్మాండ సృష్టి నిమిత్త కారణము జీవ సృష్టి కూడా అంతే నిమిత్త కారణం సృష్టిలో భేదం ఎక్కడుంది ్రహ్మాండమన్నా పెండాండం అన్నా రెండు ఒకటే అంతా శివమే అంతా శివమయమే కాదు భద్రాత్ముడవై ఈ రీతిగా భద్రంగా ఉండు ఏ భయం లేకుండా ఉండు మృత్యు భీతి లేకుండా ఉండు మృత్యుంజయమంటే మృత్యు భీతి లేకపోవడమే అసలు నీకు పుట్టుకే లేదు చనిపోయే అవకాశం లేదు సర్వత్రా సర్వవ్యాపకమై సర్వాత్మన హిరణ్య గర్భుడవు నువ్వు అది హిరణ్మయలింగం మృణ్మయ మన్మయలింగం చిన్మయలింగం తన్మయలింగం హిరణ్మయలింగం ఏ ప్రకాశం అనంత విశ్వమంతా ప్రకాశం నిండి ఉన్నదో అది హిరణ్మయలింగం కేవల తన్మయమందున కేవల తన్మయం తన్మయానికి అవతల కైవల్యమంటే ఎప్పుడు అవతల పరం పరాత్పరం తన్మయమందున సేవితు అనూన పదవి అనూన పదవి ఈ అనూన పదవి అనేది తేట తెలుగు శబ్దం జోడించారు ఇక్కడ సేవింతు తెలుగు శబ్దం కాదు సంస్కృత శబ్దం అనూన పదవి అనూన పదవి అంటే ఊనిక ఊనిక అంటే ఆధారం ఇది దానికి ఆధారం అది దానికి ఆధారం అని చెప్తూ వస్తాం ఆధారాధేయ పద్ధతిగా ఎక్కడ దాకా చెప్తాం తత్ నిర్ణయం వరకు చెప్తాం అది నీ వై ఉంటుంది తత్వమనిషి మహావాక్యార్థ నిర్ణయం అయమాత్మ బ్రహ్మం వరకు చెప్తాం తదుపరి అవాంతర వాక్య నిర్ణయం చెప్పాం ప్రత్యేక నిర్ణయ పద్ధతిలో మహావాక్య నిరసనం చేశాం చేసి ఇప్పుడు ఏం చెప్పాం వాడు వీడు వాడే వీడయ్యాడు వీడు వాడవలేదు భగవంతుని దశావస్థలలో భగవద్వచనంలో అవతారుడు దివ్యాధికారంతో చెబుతున్నాడు వాడే కిందకి దిగొచ్చాడు తనను తెలుసుకునే పనిలో వీడు వాడవ్వడం కాదు వాడే వీడయ్యాడు అంటాడు వాడు వీడు అక్కడే గాడ్ మ్యాన్ గాడ్ మ్యాన్ మ్యాన్ గాడు సింపుల్ గా తేల్చేసాడు మనం అదే చెప్పాము జీవుడు బ్రహ్మైక్యం చెందాడా శివుడు జీవుడయ్యాడా శివ జీవైక్యం అయ్యిందా గాడ్ మ్యాన్ మ్యాన్ గాడ్ ఈ రీతిగా కైవల్య మార్గంలో ప్రవేశించాడు కేవల తన్మయమందున సేవి అనూన పదవి ఇప్పటి వరకు చెప్పిన దానికి ఏది ఆధారంగా లేదురా బావాలి ఆ బయలు అనేది దేనికి ఆధారం దాని నుంచి ఏమి రాలేదు ఏమి పోలేదు అనంత విషయం రాలేదు అనంత విశ్వం పోలేదు అనంత విషయం అసలు లేదు బయలే ఉంది సర్వకాలం ఉన్నది ఉన్నట్లుగా చట్టు వలె కదలక ఉన్నదేదో బయలు కదిలిడిది ఇరుక కదిలిడిది మాయా కదిలిడిది విశ్వం ఆ బయలును ఎవరినైతే ఎవరైతే దర్శించారో ఆ బయలు ఎవరైతే తెలుసుకున్నారో ఆ బయలు ఎవరైతే నిర్ణయం పొందారు ఆ దృష్టితో చూచావు అప్పుడు ఇది లేని నీవే శివుడు దృష్టితో చూచావు ఇక జీవుడు ఎక్కడ జగత్ ఎక్కడ జీవ జగత్తులు నీవే బ్రహ్మం దృష్టితో చూసావు ఉన్నదంతా బ్రహ్మం అయిపోయినాడు జగత్ జీవేశ్వర ఐక్యం జరిగింది అందులో తగుణము లేదు నిర్గుణము లేదు అంతా నిష్ప్రతియోగి పరబ్రహ్మే స్థిర బుద్ధి భూమి నామది శ్రీకరసిద్ధియోని మరల శ్రీంకారం వేశారు ఈ పద ఈ పాదంలో శ్రీ నిలయమైనటువంటి అనంత విషయము కూడా శ్రీకర సిద్ధి కలిగి ఎరుక సిద్ధించింది లేనెదుకై నామినీ ఇప్పుడు ఇక నేనున్నానా నేనే లేను నేనే లేనప్పుడు నా నేను నా విశ్వం ఎక్కడున్నాయి నేను నా సృష్టి ఎక్కడున్నాయి ఇవేమీ లేవు చిరమతి సమకొల్పి నిగమతూఢక నేర్ఫులో నిష్ప్రపంచ బయలు లక్షణాలన్నీ యథాతథంగా ఈ రెండు పాదాలలో చిత్తేశారు అంతే నకార శబ్దంతో ప్రయోగించబడినటువంటివన్నీ నిష్ప్రపంచం నిరతిశయం నిష్కళం నిగమం నిరుపమం నిర్వికల్పం నిష్ప్రపంచం ఈ రకంగా నకార శబ్దంతో ఉపయోగించబడేవన్నీ కూడా బయలుకు సంబంధించినటువంటివి పరశివ తత్వాన్ని రూపిస్తున్నాయి పరతత్వాన్ని నిరూపిస్తుంది చిరమతి సమకొల్పి చిద్రూప తేజము చైతన్యం స్వాధీనమైపోయి చిత్ అంతా స్వాధీనమైపోయి చిత్ ప్రకాశం అంతా స్వాధీనం ఉన్నది సత్త అయిపోయి ఆనందము చిత్తు జ్ఞానము అనంతంగా మారిపోయింది అంటే సచ్చిదానందములో ఉన్నటువంటి చిత్తు ఆనందము సత్య జ్ఞాన అనంతములుగా మారిపోయినాయి పరబ్రహ్మ నిర్ణయానికి వచ్చేటప్పుడు చిరమతి సమకుల్పి చిరకాలము అచిరకాలము చిరకాలం కలిసి ఉండడం ఆయన అంటే ఎప్పుడో భూమి పుట్టినప్పుడు మొదలయ్యారు మళ్ళీ భూమి పోయే వరకు కలిసి ఉండమని అర్థం అచిర కాలంలో అతి తక్కువ కాలంలో అర్థం ఇక్కడ కూడా ఏమంటున్నారు చిరమతి సమకొల్పి ఎప్పుడో సృష్టి ఆది స్థితిలో చిత్తు వ్యక్తమైంది సత్తు నుండి పరిణమించింది పరిణమించింది పరిణమించింది ఆ పరిణామంలో ఆనందాన్ని పొందింది పొందింది పొందింది పొందింది తన తానే తెలుసుకుంది ఎవరు చిత్ స్వరూపం తను తానే తెలుసుకుంటే తన మూలము సత్ అని తెలుసుకోండి తెలుసుకోగానే ఏమైంది జ్ఞానంగా మారిపోయింది ప్రకాశమంతా జ్ఞానంగా మారిపోయింది ఆనందం అనంతంగా మారిపోయింది ఈ జ్ఞానము అనంతము సత్తులో భాగం కదా ఆ సత్తుకు ఆధారంగా ఉన్నటువంటి తత్వం సత్వము తత్వము దాని కావాల చిరమతి సమకొల్పి చిద్రూపతేజము అరసి భ్రూయగ మధ్య హర్మ్యమునందు భ్రూయుగ మధ్య భ్రూమధ్యంలో నుంచి ఒక హర్మ్యం ఒక సౌధం ఒక ఆకాశ సౌధం చాలా మంది ఆ పెద్దలు వేడుకగా అంటారు ఆ ఆకాశహర్మీని నిర్మిదాం అనుకుంటున్నాడు రా వీడు ఆకాశ సౌధాన్ని నిర్మించాలనుకుంటున్నాడు అంటే దాని అర్థం అంటే స్కై స్క్రాపర్ ఒక నూట యాభై అంతస్తులు పెడితే ఆకాశ సౌధం అని అనుకుని ఉంటారు అది అక్కడ ఉద్దేశం భ్రూ మధ్యంలో నుంచి ప్రారంభం ఆకాశ సౌధం సింసుమారక చక్రం దాకా అనంత విశ్వ ఆధార స్థానం దాకా ఈ హర్మ్యాన్ని పట్టుకోమంటున్నాడు ఆ బయలు ఎటువంటిదయ్యా ఆ శంశుమారక చక్రానికి ఆవాల నిరుపమంబగు పూలిక చెప్పడానికి రూపించడానికి అవకాశం లేదు నిష్కళాంకము ప్రకాశం కాదు ఏ కళలు లేవు ఏ ప్రకాశము లేదు చీకటి లేదు అసలు ప్రకాశము చెకటం చెప్పడానికి రెండు లేనేలేదు ద్విగుఠి లేనే లేదు త్రిపుటి రహితం ద్విపుటి రహితం నిగమతత్వ ఆగమములు నిగమములు నిన్న కూడా చెప్పాను ఆగమం అంతా కూడా పారమార్థికాన్ని దివ్య జ్ఞానాన్ని ఐహికానికి వాడటానికి ఆగమ సిద్ధాంతములు అయిపోయాయి నిగమములు అంటే పరాన్ని సూచించేవి పరతత్వం పరమార్థికాన్ని పరతత్వం అయిపోయే దివ్య జ్ఞానాన్ని తత్వజ్ఞానంగా మార్చి తత్వజ్ఞానాన్ని పరతత్వం వైపు మార్చేటటువంటి సిద్ధాంతాలకు నిగమములని పేరు కొన్ని శబ్దులు బ్రహ్మసూత్రాలు పరబ్రహ్మ నిర్ణయాన్ని అందిస్తే నిగమతత్వ నిరూఢక లయిక రూఢిగా తెలుసా ఇది అంటా ఏదైనా నాకు తెలుసా అన్న వాడిని ఇది నీకు రూఢిగా తెలుసా అని రూఢిగా తెలియటువంటి ఏంటి ఆద్యంతములు తెలియటం సమ్యక్సం పూర్తిగా తెలిసి ఉండాలి మొదలెదో చివరేదో నీ రూఢాకాలయ్యక వాడే లేకపోతే రూఢి చెప్పేవాడేవాడు కాబట్టి చెట్ట చివరి నిర్ణయం ఏంటంటే నేను లేనివాడనని తెలుసుకోవడం అనంత విశ్వముతో సహా లేనివాడనని తెలుసుకోవడం అఖండ ఎరుకతో సహా లేనివాడనని తెలుసుకోవడం మూలా ప్రకృతితో సహా లేనివాడనని తెలుసుకోవడం नेर्फ लो गुरी लो गुरी चारा मुख्यमंत्री प्रयोग इदंत ने नैपुण्य निरू पशु बंधात्मने कवचा हूँ अट्ठा అంగన్యాస కరన్యాస హృదయాదిన్యాసములలో ఈ హుంకారం వస్తుంది ఒక్క హుంకారంతో పశుబంధం వదిలేసింది పశుపతి అయిపోయింది అక్కడ కూడా నిరూఢ పశుబంధాత్మనే హృ కవచు అంటాడు ఈ నిరూఢమన్న శబ్దం అక్కడ వాడే నేను లేని వాడం ఆ అదంతా జీవభావంతో చెప్పేది కూడా అంతా నేను లేదు నాకు దాంతో పని లేదు సంసారం లేదు ప్రపంచం లేదు జన్మ లేదు మరణం లేదు మృత్యుంజయుడు శివస్వరూపుడు చిదానందరూపశివోహం శివోహం నేర్పులో గురి ఈ రీతిగా భ్రూ మధ్యం నుంచి నిర్మించబడినటువంటి ఆకాశహర్మ్యానికి చిట్ట చివరి అంతస్తుమారక చక్రం నవావరణములలో బైందవాసన విందు అనే ఆసనము అందున్నది పరాశక్తి సహితమై పద్యశక్తులు పద్య దానవతలా పరబ్రహ్మ దానవతలా కాబట్టి పరబ్రహ్మ నిర్ణయం పెరిగినటువంటి వాళ్ళు మాత్రమే ఈ శింషుమారక చక్రం దాకా వెళ్ళగలుగుతారు అక్కడ దాకా వెళితే సరిపోదు అన్నాం జన్మరాహిత్యం కాదు మరలా ఏదో ఒక కాలంలో కిందకి దిగొచ్చి బ్రహ్మర్రంథస్థానంలోకి మళ్ళా చేయవలసి వస్తుంది పంచబ్రహ్మలుగా పంచ శక్తులుగా వ్యక్తీకరించబడవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది అటువంటి కాలంలో కూడా జనన మరణ చక్రంలోకి తిరిగి రాకూడదు ఉత్పత్తి లయములలోకి తిరిగి రాకూడదు అశరీరి అయి సర్వకాల సర్వావస్థలలో అష్టతను నిరసన అష్టతనువులు నిరసించబడి షోడశావస్థలు లింగాంగ భంగమై గురి బయలు అది ఎటువంటిదట నిర్వికల్పము నిరతిశయము ఏ సంకల్పము లేదు ఏ కథలిక లేదు ఏ ప్రపంచము లేదు మిథ్యా ప్రపంచము లేదు సద్వస్తు ప్రపంచము లేదు అసద్వస్తువు లేదు సద్వస్తువు లేదు వస్తుమద్రహితం నిరతిశయం అతిశయమే లేదు భావాభావం రుంటేనే కదా భావమన్నా ఉండాలి అభావం అన్నా ఉండాలి అతిశయం ఉండాలి ఈ రెండూ లేవు అక్కడ భావాభావ వివర్జిత స్థిర బుద్ధి భూని శ్రీకరసిద్ధి యోని అనంత విశ్వాన్ని లేనిదిగా చూచాడు అది శ్రీకరసిద్ధి అంటే అది స్థిర బుద్ధి అంటే అటువంటి స్థిర బుద్ధిని శ్రీకరసిద్ధిని అందిపుచ్చుకునేటటువంటి గురుకృప ఎందుకని ఆ హృదయ స్థానంలో ఆ మదిలో ఎవరిని ప్రతిష్ఠించాడు ఇప్పుడు ఆ శరీర గురువును ప్రతిష్ఠించాడు ఈ లక్షణాలతో నిరుపమం నిష్కళంకం నిగమతత్వం నిర్వికల్పం నిష్ప్రపంచం నిరతిశయం నిగమతత్వ నిరూఢ కలయిక ద్వారా సాధించాడు ఆ నేర్పుతో లో గురి ఆ బయలుని దృష్టి పెట్టాడు ఆ శరీర పద్ధతికి ఆ శరీర స్థితికి లక్షించాడు నిర్వికల్పము నిష్ప్రపంచము నిరతిశయమైన స్థిర బుద్ధితో శ్రీకర సిద్ధిని పొందే ఆ శరీర స్థితిని పొందే హరిహి ఓ శ్రీగురుభ్యో నమ హరి